తరువాత ఇదం శబ్దసామానాధిక్యాచ్ అవ్యాకృతబ్ద్యా అక్కడ మంత్రంలో ఏముందంటే తధేదం తర్హి అవ్యాకృతమాసీత ను అక్కడ ఇదం అంటే ఈ జగత్తు ప్రథమా విభక్తి ఏకవచనము అన్నప్పుడు అది కూడా ప్రసమ విభక్తి ఏకవచనము అంటే అర్థం అంటే సమానాధిక అధికరణం అంటే విభక్తి ఒకే విభక్తి ఒకే వచనము అన్నప్పుడు ఇది అది ఒకటే అనే అర్థం వస్తుంది ఈ ఈ వేళ నెక్లెస్ ఈ రోజు మన ముందు కనబడుతున్న నెక్లెస్ నిన్న బంగారము బిస్కట్ అయి ఉండెను అని చెప్పారనుకోండి నెక్లెస్ ప్రథమాధిభక్తి ఏకవచనము బంగారం బిస్కట్ ప్రథమాధిభక్తి ఏకవచనము దీని బట్టి ఏం తెలిసింది ఏ దేనిని ఇప్పుడు మనం నెక్లెస్ అంటున్నామో అది నిన్న బంగారం బిస్కట్ అని అన్నాము ఆ బిస్కటే ఈ నెక్లెస్ ఈ నెక్లెస్ ఏ బిస్కట్ లేరు కాదు అని తెలుస్తుంది సమానాధికరంగా కాబట్టి ఇదం అంటే జగత్తు అంటే నామరూపాత్మకమైన జగత్తు ఇదం అవ్యాకృతం అంటే నామరూపాములకు మూలమునందున్న వ్యాకరణమును ఛందని తత్వము ఈ రెండింటికి సామానాధికరణ్యం మనకు కనపడుతోంది ఆ సామానాధికరణ్యాన్ని బట్టి దీనికి దానికి అభేదాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అది సంగ్రహవాక్యం దాన్ని ఆయన వివరంగా చెప్తారు దాన్నే వివరిస్తారు యథా ఇదం జగత్ నియంత్రాద్యనేక కారక నిమిత్తాది ఇప్పుడు ఈ జగత్ ఇప్పుడు ఈ నెక్లెస్ చూడండి ఈ నెక్లెస్ ఎలా ఉంది చక్కగా పచ్చగా ఉంది మెలమెల మెరిసిపోతోంది చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నది చాలా ఖరీదుగా ఉన్నది అని చెప్పారు నిన్న ఈ నెక్లెస్ రూపాన్ని ముందు బిస్కెట్ రూపంగా ఉంది కదా ఆ బిస్కెట్ ఎలా ఉంది పచ్చగా ఉంది మెలమిలా మెరిసిపోతుంది ఆకర్షణీయంగా ఉంది చాలా ఖరీదుగా ఉంది అంటే ఏమైనట్టు అక్కడికి ఈ నెక్లెస్కి ఎన్ని విశేషాలను మీరు పెట్టారో అన్ని విశేషాలు సరిగ్గా అదే విధంగా ఆ బిస్కెట్ కూడా ఉండేవి అదేవిధంగా ఇప్పుడు ఈ జగత్తుంది ఈ జగత్తులో మీకు అనేక విశేషములు గలవు ఏమిటి ఉన్నాయి విశేషములు ఈ జగత్తును నియంత్రించేటువంటి ఒక మహాశక్తి ఒకటి మనకు అనుభవానికి వస్తోంది నియంత్రు ఆది శబ్దం చేత క్రియ కర్త మొదలైన అక్షయ కారక్రములన్నింటినీ కర్తా క్రియ కారకము కర్తా కర్మ మొదలైన కారకములన్నింటినీ మీరు జగత్తులో పెట్టుకోండి జగత్తులో మనకు కనపడుతున్నాయి క్రియ కూడా మనకి కనబడుతోంది తర్వాత నిమిత్తము అంటే ఏదో కర్మఫలాన్ని బట్టి సుఖము దుఃఖము వచ్చుట సుఖ దుఃఖములకు కారణమైనటువంటి ఆయా దేహములు లభించుట మొదలైన విశేషములన్నీ కూడా మనకి జగత్తులో కనపడతాం ఇది వ్యాకృత జగత్తు ఈ వ్యాకృతమైన జగత్తు ఈ విశేషములనన్నిటినీ తన యందు కలిగి మన ముందు ఏ విధముగా ఉన్నదో సరిగ్గా అదే విధముగా అవ్యాకృతము కూడా ఉన్నది ఈ వ్యాకృతమైన జగత్తులో ఎన్ని విశేషములున్నాయో అన్ని విశేషములు అవ్యాకృతమునందు కూడా ఉన్నాయి పోనీ కొన్ని విశేషములు అంటే తేడాలు కొన్ని విశేషములు జగత్తులో ఉన్నవి అవ్యాకృతములో లేకుండా జారిపోయాయేమో అంటే ఏది జారిపోలేదు అన్ని విశేషములు దాంట్లో ఉన్నాయి అవునంటారా ఇప్పుడు నేను మాట చెప్తా ఒక బండరాయిని పట్టుకొచ్చాను ఈ బండ ఒక శిల్పి ముందు పెట్టారుదా ఇప్పుడు ఆ బండరాయిలో శ్రీకృష్ణుని యొక్క మూర్తి ఉందంటారా లేదంటారా ఉంది అతను దాన్ని చెక్కి ఆ మూర్తిని బయటికి పట్టుకురాగలుగుతాడు మేము పోనీ గణేష్ మహారాజు మూర్తి ఉందంటారా లేదంటారా అంటే కాదండి ఈ శిల్పి వైష్ణవుడండి దాంతో గణేష్ ఉండడు కృష్ణుడే ఉంటాడు అని అన్నానికి లేదుగా గణేష్ మహారాజు మూర్తి పోనీ ఒక సినిమా యాక్ట్రెస్ ఒక ఒక హీరోయిన్ మూర్తి దాంట్లో ఉందంటారా లేదంటే ఒక కుక్క మూర్తి ఉందంటారా లేదంటే ఒక వరాహము మూర్తి దాంట్లో ఉందంటారా లేదు దాంట్లో ఏ మూర్తి లేదో చెప్పండి నాకు అన్ని మూర్తులు అంటే మామూలుగా వ్యాకరణము చేసిన తర్వాత ఎన్ని మూర్తులు ఉండడానికి అవకాశం ఉందో అన్ని మూర్తులు అవ్యాకృతమునందు కూడా ఉన్నాయనియే చెప్పక తప్పదు అయితే మరి దానికి దీనికి తేడా ఏమిటి అంటే అది అవ్యాకృతము ఇది వ్యాకృతము అంతే తేడా అంతకుమించి తేడా ఏమీ లేదు వ్యాకృత మాత్రం అంతే తేడా ఇప్పుడు పంచదార చిలక దృష్టాంతమే తీసుకోండి పంచదార చిలకలో ముక్కుంది రెక్కలు ఉన్నాయి తోకు ఉంది కాళ్ళు ఈ ఇవి విశేషములు ఈ విశేషములు ఈ పంచదార చిలక రావడానికి ముందు ఏముండను ముద్ద ఉండను ఆ ముద్దలో ముక్కు ఉందా లేదా ఉంది లేకపోతే అక్కడి నుంచి వస్తుంది ఉన్నదే వస్తుందండి ఇప్పుడు పిల్లవాడిని తల్లి కన్నది కనడానికి ముందు పిల్లవాడు ఉన్నాడా ఉన్నాడు లేకపోతే అక్కడి నుంచి వస్తాడు ముక్కు ఉన్నది తోక ఉన్నది రెక్కలు ఉన్నవి కాళ్ళు ఉన్నవి లేదంటే మూడే ఉన్నాయి నాలుగు లేవల్ల నాలుగో తెలిసాయి కాళ్ళు మాత్రం లేవు అవ్యాకృతంలోను వంసార ముద్దలోను కాళ్ళు ముద్ద ఇక్కడే ఇప్పుడే ఉన్నాయని చెప్పడానికి వీలుందా లేదు అయితే మరి ఇంక తేడా ఏమిటయ్యా ఆ ముద్దకిను ఈ చిలకీ తేడా ఏమిటి ఈ చిలకలో ముక్కు రెక్కలు కాళ్ళు తోక అవి దాంట్లో కూడా ఉన్నాయంటున్నావు మరి దానికి దీనికి తేడా ఏమైనా ఉందా లేదా తేడా ఇంత మాత్రమే అది అవ్యాకృతములు అవ్యాకృతముగా ఉన్నాయి ఇప్పుడు నామరూపములు వ్యాకృతములై ఉన్నాయి అంతే తేడా అంచేతనే నేను ఒక ప్రిన్సిపల్ మీకు పాఠం ముందే చెప్పాను ఏంటంటే డిఫరెన్సెస్ డు నాట్ క్రియేట్ Inequality exists. Difference do not create inequalities. So, the same Brahman has one. One of the pandits and the pāmarulakki has one. One of the pandits and pāmarulakki has one. One of the vidyas has one. But the same Brahman has one. E, Difference are there. But inequalities are not there. సో అది చాలా ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ వేదాంత కాబట్టి ఈ డిఫరెన్సెస్ నామరూపాత్మకమైన జగత్తులో ఉండే భిన్న భిన్నములైన నామరూపములు ఈ భేదములు ఈ విశేషములు విశేషములంటే డిఫరెన్సెస్ తేడాలు అవ్యాకృతమునందు కూడా ఏ ఒక్కటి జారిపోకుండా అన్ని ఉన్నాయనే మేము చెప్తున్నాము తేడా అల్లా వ్యాకృతము అవ్యాకృతము అయితే ఇప్పుడు మీరు గమనించారో లేదో నామరూప నామరూపములు వ్యాకరణము చెందిన తరువాత ఉన్నాయి వ్యాకరణమును చందకు ముందు ఉన్నాయి అంటే తేడా శబ్ద మాత్రం విశేష అంత శబ్దం నుంచే వచ్చింది అంతే కదా ఇప్పుడు ఒక బండరాయి తీసుకొచ్చి అక్కడ పెట్టాం పెట్టి ఓ అక్కడ ఉన్నాడు ఆ శిల్పిన ఏమయా నువ్వు దీనిలో కాలభైరవుడు ఉన్నాడా అని అడిగారు అనుకోండి వాడు ఆ రాయి ఉన్నాడు సార్ అంత ఏమండీ ఆ కృష్ణుడు ఉన్నాడా అని అడిగారు అనుకోండి మళ్ళీ రాయికేష్ చూసి ఆ ఉన్నాడు సార్ రాయికేష్ ఒకసారి చూసుకోవాలి కూడా సార్ అన్నాడు ఉన్నాడా అంటే మళ్ళీ ఇంకోసారి చూసా ఉన్నాడు సార్ ఉన్నాడు మీరు కావాల్సిన నేను అడిగిన పైసలు మీకు ఇచ్చేస్తే శివుడు ఉన్నాడు కృష్ణుడు అగ్ని ఉన్నాడు ఆ రాయికి మీ దారిని మీరు వెళ్ళిపోయారు రాయిని పట్టుకెళ్ళిపోయారు అతని దారిని అతను వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ నామరూపములన్నీ ఉన్నాయని ఆయన అన్నాడు సంతోషించి మీరు వెళ్ళారు ఎక్కడున్నాయి ఇవన్నీ శబ్దమాత్రం విశేష కేవలము శబ్దమే దృష్ట వివక్షాత శబ్ద ప్రయోగ కాబట్టి మీరు చెప్పదలుచుకున్న దాన్ని శబ్దాలు మారిపోతూ ఉంటాయి ఇప్పుడు నామ అవ్యాకృతము వ్యాకరణమును చెందెను అన్నప్పుడు కర్మకర్తృ ప్రయోగం చేశారు అదే కర్త అదే కర్మ అన్నట్టుగా ప్రయోగం చేశారు అయితే పరమాత్మను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పరమాత్మ అవ్యాకృతమును వ్యాకరణము చేసి ప్రవేశించను అని చెప్పినప్పుడు కర్తృ కర్మ విభాగం చేసి చూపించి చెప్పారు ఇందుకే వివక్ష చెప్పే పద్ధతిలో మార్పే తప్ప వస్తుతత్వంలో ఏ మార్పు లేదు ఈ విధమైనటువంటి శబ్దప్రయోగము మనకి సర్వత్రా కనపడుతూ ఉంటుంది శబ్దప్రయోగం అనేది చెప్పదలుచుకున్న అంశాన్ని బట్టి దేన్ని మీద మీరు ఫోకస్ చేయదలుచుకున్నారో దానికి తగ్గట్టుగా శబ్దప్రయోగం ఉంటుంది ఉదాహరణకి వచ్చినది అన్నాడు గ్రామ ఆగత గ్రామము వచ్చినది అన్నాడు గ్రామము శూన్యముగా నున్నది అని ఇంకోడన్నాడు ఈ రెండు చోట్ల శబ్ద ప్రయోగము ఉన్నప్పటికీ వివక్ష వేరుగా ఉన్నది ఆ వివక్ష వివక్ష అంటే చెప్పదలుచుకున్నది వేరుగా ఉన్నది శంకరాచార్యులకిను మండలమిశ్రుడికి సంభాషణని ఈ శంకర విజయాల్లో పెట్టారు ఆ సంభాషణ మండలమిశ్రుడితో ప్రశ్న అడుగుతాడు శంకరాచార్యులు దానికి సమాధానం చెప్తారు ఆ సంభాషణ చూస్తే అది ఈ శంకర విజయం పురాణం చెప్పి వాళ్ళు చాలా గొప్ప సంభాషణగా చెప్తూ ఉంటారు దాన్ని ఆయన సచిదానందేంద్ర సరస్వతి గారు ఆ సంభాషణ కూడా అక్కడ ప్రచురించి చూడండి ఎంత అధ్వాన్నంగా ఉందో ఇది శంకర భగవత్పాదులు అంటే వంటి ఆచార్యులు ఇటువంటి సంభాషణలో పాల్గొంటారా అని ఆయన పాపం ఆ సంభాషణ ఏమిటంటే మండల మిశ్రుడు తద్దినం పెడుతూ పెండాలు పెడుతున్నాడు ఏదో మూడు పెండాలు ఉంటాయి తద్దినంలో శ్రాబ్ద్ధంలో మొదటి పెండం ఏదో పితృ పితామహ ప్రపితామహ అని ఓ పిండం పెట్టారు నాకు తెలీదు నేను ఉడికే ఊహించి చెప్తున్నా రెండో పెండం ఏమిటి మాతృ మాతామహ మాతామహి అనేదో మతామ్మ ఇంకో పెండ మూడో పెండం పేరు విశ్వేదేవస్థానము అంటారు విశ్వేదేవతలు కి ఓ పిండం ఆ మూడో పెండం పెట్టేప్పటికీ అక్కడ శంకరాచారులు ప్రత్యక్షం అయ్యారు ఆ విశ్వేదేవస్థానంలో శంకరాచార్యులు ప్రత్యేకంతో శంకర విజయంలో ఉంటుంది ఆయన అలాగ వాళ్ళు కర్మ చేసుకుంటుంటే మధ్యలో వెళ్లి విశ్వేదేవస్థానంలో విశ్వేదేవతల్ని ఆహ్వానించి పెట్టి పెండం పెడుతుంటే నేను తగుతునమ్మా అని శంకర్లు అక్కడ కాలు పెట్టి నిలబడతారా విశ్వదేవతలను తోసేసి అలా చేస్తారా ఆయన వైదిక కర్మ ఎడలో అటువంటి లక్షణం ప్రదర్శిస్తారా అసలు దాంట్లో ప్రవేశించారా కుతోముండి అని అడుగుతాడు ముండన మండల మిషన్ ఆ విశ్వదేవస్థానంలో వచ్చిన శంకరుణ్ణి చూసి కుతోముండి అని అడుగుతాడు అంటే ముండి అంటే గుండు గుండు చేసుకో ఎందుకంటే వైదికి పిలకుండాలి ఈయన సన్యాసి కాబట్టి గుండు ఈ గుండుగాడు ఎక్కడి నుంచి వచ్చాడు అనే వివక్ష ఎందుకంటే విశ్వదేవతలు రావాల్సింది పోయి ఈ గుండుగాడు వచ్చిందేంటి ఈ మోడు గుండు వచ్చిందేంటి అనే ప్రశ్న కుతో ముండి దానికి శంకర్లు ఆ గళాన్ముండి అని సమాధానం అంటే కంఠం పైన షేవు షేవి చేసుకున్నామని దానికి సమాధానం ఇది అడిగిన ప్రశ్నకి చెప్పిన సమాధానానికి ఏమన్నా సంబంధం ఉందా అంటే ప్రశ్నని వక్రీకరించి సమాధానం చెప్పారు మన గోడిగుండు వాడు ఎక్కడి నుంచి వచ్చాడు అని అతడు ప్రశ్న అడిగితే అదే ప్రశ్నకి బోదుగుండు ఎక్కడ నుంచి బోదుగుండు ఆరంభమైంది అంటే అయ్యో కంఠం దగ్గర నుంచి ఈ పైన షేవు చేస్తారు కాబట్టి అక్కడ ఆరంభమైంది అని సమాధానం అంటే ప్రశ్నని వక్రీకరించి సమాధానం చేశారు అప్పుడు మండలమిశ్రుడు కోపం వచ్చి కిం మదిరా పీత మదిరా మదిరా పీత మదిరా సురా కిమ్ సురా పీత అని అడిగారు అంటే తాగొచ్చలా ఏమి అని అడిగారు దానికి మళ్ళీ వక్రీకరించండి పీత అంటే త్రాగబడినది కిమ్ త్రాగబడినదా అని ప్రశ్న దానికి వక్రీకరణ ఏమిటి పీత శబ్దానికి పచ్చగా ఉంటుందని అర్థం ఉన్నది కిమ్ సురా పీత అంటే సుర అంటే తెలుగులో సారా అంటారు సంస్కృతంలో సుర అంటే సారా పచ్చగా ఉంటుందా అని అడిగినట్టుగా వక్రీకరించి దానికి సమాధానం ఏదో తెలుసినా శ్వేత చిన్న స్మరసి అని సమాధానం శంకర భగవత్వాదు తెల్లగా ఉంటున్నాయా నీకు గుర్తు లేదా ఇలా ఉంటుంది సంభాషణ ఇది శంకరాచార్యులు మండలం ఇట్ల మధ్యన సంభాషణ ఇవి శంకర విజయంలో ఎలా ఉంది శంకర భగవత్వాదులు అసలు విష్ణు దేవస్థానంలో అలా వచ్చేసి ప్రదర్శన ఉంచడం మండల మిశ్రులు ఆయన ఆ విధంగా ప్రశ్నలు వేయటం ఆయన దానికి సమాధానాలు చెప్పడం ఇవన్నీ కూడా కవుల కల్పన తప్ప సంస్కృత భాషలో కొంత శ్లేషకవిత్వం చేయగలిగిన వాడి కల్పన తప్ప ఏమీ వాస్తవికత లేదు అని తెలియట్లేదు కాబట్టి అక్కడ నేను అసలు ఏదో ఎక్కడికో పోయాను శబ్ద్రయోగం పీత అనే శబ్దప్రయోగం ఏ దృష్టితోటి వాడాడు ఆయన త్రాగోచ్చేవా అనే సెన్స్ లో వాడాడు ఈయన సమాధానం ఏ సెన్స్ లో రంగు అనే సెన్స్ లో ఈయన సమాధానం అలా శబ్ద ప్రయోగాన్ని అలా వక్రీకరించకూడదు ఏ ఏ అర్థంలో ఏ శబ్దం ప్రయోగించాడో మనం తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు గ్రామ ఆగత గ్రామ శూన్య ఎవరో అడిగారు అవండి రోడ్డు ఎక్కడికి వెళ్తుంది అని అడిగారు అడిగే వాడు చెప్పాడు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది అలా చెప్పచ్చా చెప్పకూడదు ఏమని చెప్పాలి ఈ రోడ్డు సిగిన ప్యారడైజ్ వెళ్తుందండి అని చెప్పాలి అది మర్యాద అనేది ఒకటి ఉంది కదా అతను ఏ సెన్స్ లో అడిగాడో ఆ సెన్స్ లో మనం సమాధానం చెప్పాలి ఈ రోడ్డు ఏమండి ఈ రోడ్డు ఎటు వెళ్తుందండి అక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంది అని చెప్పాడు అనుకోండి దాన్ని తెలివితేటలు అనిపించిపోతుంది వివక్ష కదాచిత్ గ్రామశబ్దేనా నివాసమాత్రూన్యప్రయోగో ఆ గ్రామంలో ఎవ్వళ్ళూ లేరు నివసించే జనులను ఉద్దేశించి చెప్పినప్పుడు ఎవళ్ళూ నివసించే జనులు లేరు అనే అభిప్రాయంతో గ్రామశూన్య అని చెప్పారు అంటే అక్కడ గ్రామశబ్దానికి అర్థమైనది నివసించే జనులు శూన్యానికి లేదు అని అర్థం కాబట్టి గ్రామ శూన్య అంటే మామూలుగా గ్రామంలో నివసించే జనులు లేరు అని అర్థం కదా నివాసి జన వివక్ష మరొకప్పుడు అక్కడ నివసించే జనులు మధ్యలోకి మనం ప్రవేశించబోతున్నాము ఇంకా ఊరులోకి వచ్చేసాము ఆ ఊర్లో జనం అందరూ ఉన్నారు వాళ్ళ మధ్యకి మనం ప్రవేశిస్తాము వాళ్ళు ఏదో మధ్యనలో వేస్తారు అనే అభిప్రాయంతో గ్రామము వచ్చినది అని ప్రయోగం ఉంటుంది కాబట్టి అక్కడ ఆ సందర్భాన్ని బట్టి ఆ వాక్య ప్రయోగం ఉంటుంది తప్ప వివక్షను మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కదాచిత్ ఉభయ వివక్ష గ్రామశబ్ద ప్రయోగోవతి నేత తెలుగులో చెప్తా చూడండి ఉదాహరణకు ఒకప్పుడు గ్రామము అనే శబ్దముచే ఇళ్లను మాత్రమే చెప్పదలుచుకుని గ్రామం వచ్చింది గ్రామం శూన్యంగా ఉంది అని నివాస మాత్ర వివక్ష నివాసముండే ఇల్లు గ్రామం వచ్చిందంటే ఇళ్ళు కనబడ్డాయని గ్రామం శూన్యము అంటే ఖాళీగా ఉన్నాయని అర్థం అక్కడ ఇళ్ళు అనర్థం గ్రామ శబ్దానికి నివాసములు అని ఇంకో సందర్భంలో నివాసించే జలు అనే అర్థంలో కూడా శబ్దాన్ని ప్రయోగిస్తారు అదేలాగంటే ఒకప్పుడు గ్రామ శబ్దము నివసించే జనులను చెప్పదలిచి గ్రామం వచ్చినది అని ప్రయోగిస్తారు ఇప్పుడు గ్రామం అంటే ఇళ్ళు వచ్చాయని కాదు జనులు వచ్చాయని అర్థం ఆ సందర్భాన్ని బట్టి ఒకప్పుడు రెండు కూడాను అంటే గ్రామ శబ్దానికి ఇళ్ళు అర్థం చెప్తావా జనం అర్థం చెప్తావా సందర్భాన్ని బట్టి ఒకప్పుడు ఇళ్ళు అర్థం చెప్తా ఇంకొకప్పుడు జనం అర్థం కదా ఇప్పుడు కొండ మీద చూస్తే మొత్తం గ్రామం అంతా కనపడుతుందండోయ్ అన్నారు అప్పుడు అర్థం ఏంటి ఇళ్ళు అని గ్రామం వచ్చేసిందండి అందరూ అక్కడ ఉన్నారు అంటే అప్పుడు జనము ఒకప్పుడు రెండు కలిపి కూడా ఉంటాయి ఉభయ అది కొన్ని సందర్భాలలో ఆ రెండింటిని కూడా చెప్పదలిచి గ్రామమును ప్రవేశించరాదు అని ప్రయోగిస్తుంది గ్రామ గ్రామమును ప్రవేశించరాదు అని చెప్పాడనుకోండి అక్కడ అర్థం ఏమిటి అంటే ఇళ్లలోకి వెళ్ళొచ్చు కానీ జనాన్ని మాట్లాడకూడదనే అర్థం కాదు ఇళ్లలోకి వెళ్లకుండా జనంతో మాట్లాడవచ్చును అనే అర్థం అది కాదు గ్రామం ప్రవేశించరాదు అంటే మనం ఇళ్లలోకి వెళ్లొద్దు అక్కడుండే జనులతో కూడా సంబంధం పెట్టుకోవచ్చు అని అర్థం కాబట్టి గ్రామశబ్దానికి ఒక సందర్భంలో నివాస నివాసములు అంటే గృహములు అనర్థము ఇంకో సందర్భంలో జనులు అనర్థము ఇంకో సందర్భంలో రందూ కలిపి అర్థము అన్ని సందర్భాలు వివక్షను బట్టి ఉంటాయి తద్వత్ ఇహాపీగదిదం అవ్యాకృతం వ్యాకృతం చభేదవివక్షాయాత్మానాత్మనోవతి వ్యపదేశ అది ఇప్పుడు ఈ ఈ చర్చ కొంచెం కఠినమైన చర్చ రెండు ప్రక్రియలు ఉన్నాయి వివేక ప్రక్రియ సర్వాత్మ ప్రక్రియ అని రెండున్నాయి వివేకము అంటే తేడాని మీరు తెలుసుకోవాలి అని చెప్పే సందర్భంలో ఆత్మ వేరు అనాత్మ వేరు అన్నది వివేక ప్రక్రియ ఇప్పుడు ఆత్మ అంటే చైతన్యము అనాత్మ అంటే దేహము దేహము జడము ఆత్మ చేతనము కాబట్టి ఆత్మ వేరు అనాత్మ వేరు నీవు ఆత్మస్వరూపుడవు అనాత్మయైన దేహముతో నీవు తాదాత్మ్యమును చెందరాదు జడ జడదేహముతో తాదాత్మ్యమును చెందరాదు అని చెప్తారు ఇది వివేక ప్రక్రియ ఆ సందర్భంలో అలా చెప్తారు కొంచెం సందర్భం మారినప్పుడు సర్వాత్మ ప్రక్రియ అని ఉంటుంది అంటే సర్వము ఆత్మయే అంటే ఏది అనాత్మను అనుకున్నావో అది కూడా ఆత్మయే చైతన్యము ఆత్మయే జడము ఆత్మయే జడము ఆత్మ అనేది సర్వాతమ ప్రక్రియ ఏమంటే రెండు ప్రక్రియ దీంట్లో వివేక ప్రక్రియ అది సాధన పక్షము అంటే మనం సాధనని ఆ మనం ప్రారంభం చేసి చేస్తాం దేహము వేరు నేను ఆత్మస్వరూపుడను చేతనుడను ఇది దేహము కాకంటే భిన్నము అనేది సాధన పక్షం ఆ సాధన పక్షంలో మీరు పండిన తరువాత అంటే ఆ పరిణతి చెందిన తరువాత దేహాభిమానము అంతా తగ్గిపోయిన తరువాత మీకు దేహాభిమానం ఎప్పుడైతే పోయిందో మిమ్మల్ని కట్టుబాటు చే ఆ దేశ భేదమంతా కూడా సమసిపోతుంది అప్పుడు మీరు సర్వవ్యాపకమైనటువంటి చైతన్య స్వరూపులుగా మిగిలి ఉంటారు అప్పుడు దేనిని చూసి జనులు దేహము ఇళ్ళు వాకిళ్లు ఇది అది అని అనుకుంటున్నారో అదంతా కూడా అదే చైతన్యము కంటే భిన్నంగా లేదు కనుక సర్వం ఇదం ఆత్మ ఎదిదం ఎదయమాత్మ ఇదం సర్వం ఎదయమాత్మ అని మీరు సర్వాత్మభావంలో ఉంటారు దాన్ని సిద్ధపక్షము అని అంటారు ఇది అమనార్థమైందా సాధన ఇప్పుడు అర్థమవుతున్నాడు అనుకోండి యినా నువ్వు ఆత్మస్వరూపుడవు చేతనుడవు దేహము జడము నీవు కాదు సుమా అనాత్మ అని చెప్పారనుకోండి ఇప్పుడు వాడిని నువ్వు ఆత్మ అనాత్మ అని రెండు చెప్పావు కదా మరి అద్వైతం ఏమిటి అని అడగ అని మీరు అనకూడదు అర్థమైందో అలా అనకూడదు ఎందుకంటే సాధన పక్షం అది దేహమే ఆత్మ అని వీడు అనుకుని ఉన్నాడు వాడికి ఏమని చెప్తారంటే చూడరా దేహము ఆత్మ కాదురా దేహం వేరు ఆత్మ వేరు నువ్వు తెలుసుకో అని చెప్తాను అది సాధన పక్షం దీన్ని మీకు నేను దృష్టాంతంతో చెప్తాను ఆ దృష్టాంతం విన్న తర్వాత మీకు అర్థమైందేమో ముందు అసలు దృష్టాంతం అర్థమైందేమో చెప్పారు బంగారు కొట్టు యజమాన్ ఉన్నాడు అంటే ఈ షాప్ ఓనర్ అతడు కుమారుణ్ణి పిలిచి నేను చెప్పినంతకు ముందు ఇది పిలిచి కొట్టుకు వెళ్లి పత్లాలు బంగారం తెచ్చిపెట్టు అని పంపించాడు పంపిస్తే వీడు వెళ్ళి మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చాడు ఏమని చెప్పాడంటే కొట్టులో బంగారం నాకు కనపడలేదు అని చెప్పాడు ఇప్పుడు ఈయన పరిగెత్తుకుని కొట్టుకు మళ్ళీ వెళ్ళాడు ఈ కుర్రాన్ని తీసుకు వెళ్తే అన్నీ ఉన్నాయి ఏది పోలేదు అని ఎరా బంగారం కనపడలేదని చెప్పావు ఇదేమిటి అని అడిగాడు అంటే ఇది నెక్లెస్ మరి ఇదేమిటి అని అడిగాడు అంటే అదేమో కర్ణాభరణము ఇది హస్తాభరణము అని చెప్పాడా కుడు అంటే అర్థమేమిటి వాడికి నామరూపములు మాత్రమే తెలియను నామరూపములు మాత్రమే తెలిసిన వాడికి నామరూపములు కల్పితములు అని ఎలా తెలుస్తుంది తెలియదు కదా కాబట్టి అల్లే సత్యం వాడికి అల్లు తెలుసు కాబట్టి వాడి దృష్టిలో ఆభరణములు మాత్రమే సత్యము బంగారం అనేది ఒకటి ఉందని కూడా వాడు ఎరుగదు అలా తెలుసుకోండి దృష్టాంతం ఓకే అప్పుడు ఆ తండ్రి వాడికి వాడిని ఉద్దేశించి పోషిస్తున్నాడు ఏమైనా పోషిస్తున్నాడో తెలుసిన నాయన చూడు నువ్వు ఏదైతే నామరూపములు ఆ ఏవైతే ఆభరణములు మాత్రమే అనుకుంటున్నావో ఈ ఆభరణములన్నీ ఒకనొక లోహం నుండి తయారయ్యాయి ఆ లోహం బంగారము అని ముందు చెప్తాడు ఓకే అప్పటికి ఎన్నొచ్చాయి ఇప్పుడు బంగారము ఒకటి ఆభరణములు వేరు బంగారము వేరు ఆభరణములు వేరు కాబట్టి ఇప్పుడు వాడి అసలు ముందు వాడికి తెలుసున్నది ఆభరణములు మాత్రమే ఇప్పుడు వాడికి ఎన్ని తెలుసు బంగారము వేరు ఆభరణములు వేరు అని రెండు అంశములు తెలిసారు దీన్ని వివేక జ్ఞానము అంటారు మొట్టమొదటిది అజ్ఞానం బంగారం ఒకటి ఉందని కూడా ఎరగడం అజ్ఞానం రెండవది వివేక జ్ఞానం ఇంకొక మెట్టు ఎదిగిన తరువాత వాడికి ఏమని చెప్తాడంటే తండ్రి అయినా మనం నెక్లెస్ అని కర్ణాభరమని హస్తాభరణమని ఇవన్న మనం నోటితో అంటున్న నామరూపాలు తప్పించి వాస్తవంలో ఉన్నది అంతా బంగారమే అని చెప్తాడు అది మూడవ లెవెలు కాబట్టి మొదటి లెవెలు అజ్ఞానము రెండవ లెవెలు వివేకము మూడవది సర్వాత్మభావము తెలిసిందండి ఇప్పుడు దీన్ని అప్లై చేసి చెప్తా చూడండి దేహమే నేను అని వాడు బతుకుతూ ఉంటాడు దాన్ని అజ్ఞానము అంటారు వాడి దగ్గరికి వెళ్ళే ఆత్మ అంటే ఇదే కదా ఆత్మ అంటాడు ఆత్మ పుట్టిందంటాడు గిట్టుతుంది ఆత్మ పుట్టింది గిట్టింది అంటే అర్థమేంటి దేహమే ఆత్మ అయింది కదా కాబట్టి ఇది అజ్ఞానం ఈ అజ్ఞానంలో ఉన్నవాడికి మీరు ఏమని చెప్పాలి ఆత్మయే సర్వము అని చెప్తే అసలు వాడికి ఏమీ తెలీదు ఆత్మయే సర్వము అని చెప్పరు వారికి ఏమని చెప్తారంటే ఆత్మ వేరు అనాత్మ వేరు దేహము అనాత్మ నువ్వు ఆత్మ నువ్వు దేహమును భిన్నముగా దర్శించటం నేర్చుకో దేహమే నేననే అజ్ఞానంలో నువ్వుండద్దు అని చెప్తాను ఇది వివేకము ఇది మీకు తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత పై మాట ఏమని చెప్తారంటే అల్టిమేట్ దేహమనేది మిథ్య ఆత్మ ఒక్కటియే సత్యూ అని చెప్తా అంటే ఏది నెట్లస్టును నువ్వు అనుకున్నావో ఆ నెట్వస్ మిథ్య బంగారమే సత్యము అని చెప్పినట్టుగా ఏది దేహమును నువ్వు అనుకున్నావో ఆ దేహము మిథ్య కల్పితము ఆత్మ చైతన్యము సత్యము అని చెప్తారు దీన్ని సర్వాత్మ భావము అంటారు అర్థమైంది కదండి ఇప్పుడు కరెక్ట్ గా తెలిసిందా ఇప్పుడు చూడండి ఇది జగత్తు వ్యాకృత అవ్యాకృతములకు భేదము లేదు వ్యాకృతము అవ్యాకృతము ఒక్కటియే ఏమండి ఈ వ్యాకృతము నామరూపములు అనాత్మ అవ్యాకృతము శుద్ధ చైతన్యము ఆత్మ ఈ ఆత్మకి అనాత్మకి భేదము లేదు ఏది అనాత్మను అనుకుంటున్నావో అది వాస్తవంలో ఆత్మయే అని అభేదమును చెప్పదలుచుకున్నప్పుడు ఆ పదప్రయోగము శబ్దప్రయోగము ఒకలా ఉంటుంది తద్భేదం తర్హ్యవ్యాహతమాసీ అన్నప్పుడు నామరూపాత్మకముగా భాషిస్తున్న జగత్తు పరమాత్మచైతన్యము కంటే లేనేలేదు అని అభేదమును చెప్పదలిచి అక్కడ ఆ విధంగా చెప్తున్నారు తగత్ ఉత్పత్తి వినాశాత్మకమితి కేవల జగద్పదేశాలు చెప్తాను మీరు తేడా మీరు పట్టుకోండి నెక్లస్ అనేది ఏదీ లేదండి అంత బంగారమే అని మొదటి వాక్యం ఏమండి ఈ నెక్లెస్ అనేది ఇలా పుడుతుంది అలా గిట్టుతుందండి అది అది సత్యం కాదు అది రెండో వాక్యం అవుతాయి మొదటి వాక్యంలో నెక్లెస్ అనే నామరూపములకు బంగారం అనే మూలతత్వము కంటే భిన్నముగా అది అనే విషయాన్ని చెప్పి అభేదాన్ని చెప్పిన వాక్యం మొదటి వాక్యం రెండో వాక్యంలో బంగారం ప్రసక్తి లేదసలు కేవలం నెక్లెస్ యొక్క ప్రసక్తితోటి చెప్పిన వాక్యం రెండో వాక్యం ఏమని ఈ నెక్లెస్ అనేది ఓ రోజు పుడుతుంది ఇంకో రోజు దిక్కు అదేవిధంగా మీకు కనబడుతున్న ఈ నామరూపాత్మకమైన జగత్తు సృష్టికి పూర్వమునందు నామరూప వ్యాకరణము జరగని అనగా అవ్యాకృత పరమాత్మయ ఉండెను అని చెప్పినప్పుడు అభేద వివక్ష అభేద వివక్ష అంటే పరమ అభేద వివక్ష అంటే పరమాత్మ కంటే భిన్నముగా వేరే ఏది లేదు అని చెప్పే వివక్ష అది మొదటి ఒక సందర్భం ఇంకో సందర్భంలో ఏమంటామో తెలిసిన ఈ జగత్తు పుట్టి గిట్టిదండి నశించిది జగత్తు నశ్వరము అంటాం అప్పుడు పరమాత్మతో సంబంధం పెట్టకుండగా కేవలము నామూపాత్మకమైన జగత్తుని ప్రస్తావించి అది నశ్వరము అని చెప్పారు మరి తేడా లేదు వివక్ష తేడా లేదు తహానజ ఆత్మా అస్థూలో నను స ఏష నేతి నేతి ఇలాది కేవలాత్మవ్యపదేశ ఇప్పుడు మూడు రకాలుగా చెప్తున్నాం వాక్యం మూడు రకాల వాక్యాలు చెప్తున్నా మీరు గమనించండి మళ్ళీ ఇంకొకసారి దృష్టాంతంలో ఏదైతే నెక్లెస్సు హస్తాభరణము అని నామరూపములుగా నీవు అనుకున్నావో అది వాస్తవంగా బంగారము కంటే భిన్నము కానే కాదు అని అభేదవ్యపదేశము ఏమండి నెక్లెస్ లేదు బంగారము వేరు నెక్లెస్ పుడుతుంది బంగారం నెక్లెస్ పుట్టి గిట్టేది ఈ ఆభరణాలు ఏదీ కూడా సత్యం కాదు మిథ్య బంగారం మాటలేదు అసలు ఈ ఆభరణములన్నీ మిథ్య వాటిలోని సారము లేదు అనేది కేవల ఆభరణం వ్యపదేశం బంగారము పుట్టేది కాదు గిట్టేది కాదు సర్వ జగద్వ్యాపకమై ఉంటుంది అని చెప్పినప్పుడు కేవలము బంగారం యొక్క వ్యపదేశం తెలిసిందండి మూడు మీకు తెలిసే ఇప్పుడు ఈ మూడింటిని జగత్తుకి పరమాత్మకి నాన్వయం అన్వయం చేసి చెప్తా చూడండి మీరేదైతే కొండలు కోణలు నక్షత్రాలు పర్వతాలు ఈ రకంగా ఏవైతే అనుకుంటున్నారో ఇవన్నీ నామరూపములు మాత్రమే ఇవి పుట్టుకకు ముందు అవ్యాకృత పరమాత్మ స్వరూపముగా మాత్రమే ఉండేను వీటికి భిన్నముగా ఎప్పుడు అవి లేనే లేవు అనేది అభేద వ్యపదేశం చూడండి ఈ జగత్తు మన ముందు కనబడుతోంది ఇలా కనబడుతోంది కాని ఇంతలోనే మారిపోతూ ఉంటుంది దీంట్లో ఏది శాశ్వతము కాదు ఇది వినాశశీ నశ్వరము ఇది కేవల జగద్పదేశం పరమాత్మకు పుట్టుక లేదు దేశ లేదు మహా అజహ కాల లేదు ఒక ప్రాణి యొక్క ఆత్మస్వరూపమై ఉన్నాడా పరమాత్మ పరమాత్మ స్థూలమని చెప్పుటకు కానీ సూక్ష్మమని చెప్పుటకు కాని వీలు లేదు ఏవైతే మీకు నామరూపములు కనబడుతున్నాయో ఈ నామరూపములనన్నిటినీ తిరస్క నేపి నేతి తిరస్కారం చేసిన తరువాత మాత్రమే ఆ పరమాత్మ మీకు అనుభవమునకు వచ్చును ఈ వాక్యాలు దేనిని చెప్తున్నాయి కేవల ఆత్మస్వరూపాన్ని చెప్పే వాక్యా ఆ విధంగా అర్థం చేసుకోవాలి సందర్భాన్ని బట్టి ద్వైతులు ఏం చేస్తారంటే ఈ పూర్వపక్షంలో ద్వైత వాడు ఏం చేశాడు తద్ధేదం దర్శ్యవ్యాకృతమాసీత్ అనే వాక్యాన్ని సేష ఇహ ప్ర అనే వాక్యాన్ని కన్ఫ్యూజ్ చేసాడు తద్భేదం దర్హ్యవ్యాకృతమాసేత్తన్నది అభేదవివక్షతో కూడిన వాక్యం సేష ఇహ ప్ర అన్నది వివేక ప్రక్రియకు చెందిన వాక్యం తెలిసిందండి అది సర్వాత్మభావానికి చెందినది ఇది వివేక ప్రక్రియకు చెందినది ఈ వాక్యములలో తేడా ఇవేళ ఒక ప్రశ్న నను ఈ ప్రశ్న పూర్ణమి పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతి ఓం శ్రీ గురుగ్రో నమ హరి శ్రీకృష్ణాస్